సంఖ్య డెబ్బై ఐదు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్థ్యుడు ఈ తిరువెంకటాద్రిభుడు ఏమూర్తి లోకంబులెల్ల ఎలెడు ఆతడు ఏ మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు ఆతడు ఏ మూర్తి నిజ మోక్షమయ్య జాలెడు ఆతడు ఏ మూర్తి లోకైకహితుడు ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియునుగాడు ఏ మూర్తి త్రైమూర్తులు ఏకమైనాతడు ఏ మూర్తి సర్వాత్ముడు ఏ మూర్తి పరమాత్ముడు మూర్తి తిరువెంకటాద్రిపుడూ ఏదేవు దేహమున ఇన్నియును జన్మించే ఏదేవు దేహమున ఇన్నియును అణగే మరి ఏదేవు విగ్రహం బి సకలమింతయును ఏదేవు నేత్రంబులు ఇన చంద్రులు ఏ దేవుడు జీవులనింటిలో ఉండు ఏ దేవు చైతన్యము ఇన్నిటికీ ఆధారము ఏ దేవుడు అవ్యక్తుడు ఏ దేవుడు అద్వంతుడు ఆ దేవుడు ఈ వెంకటాద్రిడు ఏ పాదయుగము ఇలయు ఆకాశంబు ఏవేల్పు పాదక అనంతంబు ఏ వేల్పు మహామారుతము ఏవేల్పు నిజదాసులు ఈ పుణ్యులు ఏవేల్పు సర్వేశుడు ఏవేల్పు పరమేశుడు ఏవేల్పు భువనైకహిత మనోభావకుడు ఏవేల్పు కడు ఏవేల్పు కడుఘనము ఆ వేల్పు చిరు వెంకటాద్రిభుడు